a <laughs> పోవలసిందే కదా నా ఆట పంతమంది పొస్తూ నా పంతేం తు ఎందు విజిత్వారా హరి తు వారిని గోత్రిస్తూ ఉండేట అయ్యే ఆశు కొను కావచ్చు ఆ యొక్క ఆ కాని కొడుకు పంపబెట్టుకొని స్నానం చేస్తూ అదట ఆ నేల గోత్రిస్తూ అంత అయ్యే ఆశుకు గోచరించి అంటారు అంటే అప్పుడు సముద్ర పాయాజలై సతయా బూయా ఈ శత్రుభ్రం ఇక మహాత్మినో ఆ ఇకి మహాత్వామేతో తర్వాత టి సమీపం ప్రాప్తవచ్చాభవ్యాం నహసి కదు నహసి కను మొదలీ అక్కడ కుట్రవిందేస్తు అతను పని చేస్తూ ఉన్నారు మరియు గణపకాయ మనవి ఎత్న ఏమిటి అసలు వాయిస్తూ ఉంటారే చక్కగా బెల్ల దగ్గర ఉంటాం చట్టం చేస్తూ ఉంటాం మీకు చైల్యం అంటారు ఆ సన్యాస్త్రుల ఈ రాజు అనుమం సంతృప్న శరీరకు చెప్పే ఒక దాడి అయిపోద్ది కనుక ఆ చెప్పవలసింది ఆ నమ్మల వారికి ఆ యశోదాదేవి చూడటే సన్నిస్తున్నాడు అలా లైట్ అంటే నానగ్రుడు లైంటు శాంత వహించరాడు అహమే మహాత్మానం రామ నేను అనేక మంది గురువుల సృష్టి ఒకటి అంతా జ్ఞానం సంపాదించేవాడు నేను చేరుకుంటూ తనలో రామ పరపత్తు తెలుసు ఉపసిష్టో మహాకేజ మహాకేజును తేల్స్కుంటున్నాడు వచ్చిస్తున్నారు నాతో ఆ హరిశంద్రుడే తి మీ గ్రహచర్ అక్కడ నుంచి మాకు పచ్చిగా చేసి రెండు వేల తొమ్మిది స్వతార్థం రాదు ఈ ఉండదు అలాశత్ అటువంటి వచ్చి అడుగు నీ రెండు వేలు ఏచే తపశతా చేసినటువంటి అంటే ఏమని చెత్తం అటువంటి యోగం తెలుసు కానీ యోగానికి తత్వరాడు అలాగే సర్వేస్తూ నా చూపేట్ సింపెట్ గౌరవ సంగేదరు ఒకసారి చేయలేనట మహత్తరంగా చేస్తున్నా ఇష్టం అట్టి సమయంలో ఆ సవాహం యొక్క యాత్ర లేచిందట అయితే లేచి అత్యంతగా ఇది పాడు వీక్షణించి గొప్ప మానవుడు వచ్చింది మానవులు రంగమానం వచ్చింది కాకి లేచి శేతవాహము అయిపోయింది యుద్ధం అంతా వెళ్ళిపోయాడ ఇంటికి వెళ్ళిపోయి తల్లికి చెప్పాడు తాగొచ్చాను అచ్చి పడగొచ్చారు పజ్ఞిమాజం అంతా కూడా పడిపోయారు మన రాక్ష అంటే బాధపడదట ఆ చిత్రాంగలు బాధపడి యుద్ధభూమి వచ్చిందిక వచ్చి చూసింది అత్యని శరీరం పడుబడి ఏడుస్తూ అందుక అంగారీ సంగలంతు అంగళారోని సంగతము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 sun bin jina diyaat mein himande kya na dange ye wo karan unnaat pur se samage samrajya vipur satigi hoye sang na ne baje daati పల్వలంగల పడితే చేశారు ఆ అంగారపతిని అధాస్త సమయంలో బంగార పంపి అటువంటి యక్ష అత్తదర్మ తయెచ్చింది పురాతమై అత్తపాన్ని అంతకై పట్టుబట్టావు సాంధువృత్తితో పట్టుబట్టుబడి పెట్టావి అటువంటి గోత్ర ఏమైపోయిన రంగము నాడు నాడు ఒక ఏమైపోయి ఆయనకు పెట్టేవి అది సూర్యులత ఏమైపోయింది తాగత రంగంలో విజీర్ణించిన ఇది ఆత్రమే హిమైతే సరైనవి నీరు చెప్పించి కొలమలు పెట్టావు అటువంటి శక్తి ఏమైపోయిందయ్యా సంఘములన్నీతే దాటి సముద్రముల నీత చే దాటి సైకమైన పల్వలం వలపడితే అక్కడ బట్టావు ఏ మనం ఏమైందయ్యా అది ఆ బాధముల కనబడి యోచిస్తూ అంటు అంటు ఆ వూ అంటు se pone విద్య సమయంలో ఆమె ఉలూచిత వచ్చిందట నాకంతా ఉచి వచ్చిందట వస్తే ఎలా ఉన్నది సైన్యత పడిపోయిందటో ఆ అధ్యయనం నిలబడి అడుస్తూ ఆ చిత్రాంగత ఊేస్త మా దుర్లో ఐదు దాని వచ్చేట్టు ఒకసారి తెచ్చింది ఇది ఏమిటో అనుకున్నా కానీ ఇది కారణం కారణంగా చావు ఒకసారి వచ్చినవి ఏమిటో అనుకున్నాను పొంతలు తీసుకొచ్చాటోతులు తగ్గి చేస్తారు వచ్చేది బాగా పెట్టాలి వీడు తీసుకొచ్చే బాగా కార్డుకుంటే పెట్టాడు ఇద్దరు దొంగ కూతు తిన్నారే వెనక వచ్చిందట పడుగు కట్టింది వచ్చి వెనక వచ్చి రెండు చోటు పట్టిందా లెక్స్టెక్కి ఏటి ఫంక్షన్ అక్కడ దొరుకుతాడు అయితే మీరు తాతారానికి రాబోవాలి పొడలి కూడా రేటు తోటకు తెలుగు అతను పండిస్తాను అతని వెంట గభ్రవాహన్లు దగ్గర పోయినట్లయితే ఆ దినానికి వస్తారా అట అంటే అలాగే ఆ పొటలు ఇక్కడ వెంట మీకు పోయాడు గభ్రవాహనులు పాతాలలోకి వెళ్ళిపోయాడు పోతే పోయి చెప్పారట ఆ శేషులు చెప్పాను వాళ్ళని అల్లుడు పోయా ఆ రత్నం చేయవలసింది అంటే ఈ పావులు అది ఏమి అట చేసిన దగ్గర అలాయా ఇస్తావా రత్నం ఇంకొక ఎలా రచలేదు ఓ బందా గు టైం తీ ఫోర్ ఐదు తోనరే వ్యవహారానికి ముందు కర్తకిరే ఫోర్ ఐదు పట్టేసి అంట పిగుతనండి పాల ప్రాణం సరే ఏ తాగటానికి సిద్ధమైన బావులన్నీ కూడా వచ్చి స్వామి ఈ అస్త్రాన్ని తీసేసి ఎదురు అత్తరాన్ని బుద్ధిగా ఏదో బుద్ధి తక్కవే అన్నాడు ఏ అస్తం ఉపసంహాలు చేశారంటే చేసేవరకు అంతా భయపడిపోయింది రద్ద ఆయన తీస్తున్నారు ముప్పుడు ఆహరు ఈ పుండరీకులు వీరంతా కలిసి వచ్చారట చిత్రాంగు ఉలుగుచిని కాదల పెట్టిపోయారు అర్జుని యొక్క శరీరం కాదలు పెట్టిన వచ్చారు వచ్చి చూచారట చూస్తే ఆ రాద్దరినీ కూడా మాయ కల్పించి ఆ అర్జుని అసలు తీసుకొచ్చారు వీళ్ళు చేసురు వీరంతా వైద్యులు వచ్చారు చూస్తే ఉంది లేదు క్షిరస్సు లేదు క్షరస్సు లేదు వాళ్ళు చేస్తారు చూస్తున్నారట మా కాదు ఏం చేస్తారు వీళ్ళ వల్ల ఏంటి ఆ హస్తాపరముందు తెల్లవారినట చె ఆరే వరకు ఆ క్రిటిష్ణ స్వామి వారు సభలో ఏం చేసి ఉన్నారట వచ్చిందట ఆ కురుస్తూ వచ్చింది ఆ దినార్థున్ని గౌరవించుకుని గోహ నేరుస్తూ ఉన్నదట ఏదమా అతయా అలా తక్కువ పట్టేటువరా స్వామి సార్ <laughs> <laughs>